చంద్రమా మనస్సు అజాయత అంటూ వందు వేదము ఆ మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు చక్షు నేత్రముడు ఆ సూయో అజాయత నేత్రము నుండి ఆ సూర్యుడు పుట్టాడట అందువల్ల చంద్ర సూర్యులకు చంద్రుడికేమో చల్లదనము సూర్యునికేమో వేడి కలిగింది పేధింపుడు ఆ చంద్రసూయులా మా సైన్య సాడి అను కోర్పులు బాధ పాడి సుందరముకు నేత్రములుతున్నారు చంద్రసూయులు అంటే ఆ చంద్రసూయులకి బాధ ఏది రాహుకేతువులు గ్రహణం పడుతున్నారు వేధిస్తూ ఉన్నారు ఆ షాటి యొక్క వేధింపబడే చంద్ర సూయులా మా నేత్రములకు అని బాధపడి ఆ బాధపడుతూ ఉంటే ఆ సుందరమైనటువంటి యొక్క నేత్రములతో కటాక్షంతో వలసింది అని ఆ నేత్రములను పొగుడుతూ ఉన్నారట నాడు హరణ్యక శివునిపై వాత్సపు చూపినప్పు చూపుమో నీ యొక్క కటాక్షం అన్నది దాసుల మా మీద ప్రసరింపజే నీ విరోధుల నీ ప్రతాపాన్ని చూపించు అంటే ఎక్కడ చూశారని అంటారా హిరణ్య కషువుని పైన ప్రతాపాన్ని చూపించాడట ప్రసాదుని మీద వాత్సయాన్ని చూపించాట సర్వేశ్వరుడు చూపము నీ వాత్సయు గోపికలు అర్థిస్తున్నారు మీ మేరకు దృష్టి ప్రసారం చేయ మనోరథమున్ను దాని మా సర్హత భావించి ఏ స్థితివే కదా ఆయన లభించును మా ఎంత మేము పొందగలిగినది కాదు అని గోపికలు భావించుతున్నారు ఆ ఎట్లాడి యొక్క ఎంత వారైనప్పటికి ఆ సరివేశ్వరుడి యొక్క కటాక్షం కనుక వాడి యొక్క ఆ దయ రసరించటానికి సాధ్యం కాదట ఎన్ని రాజ్యారాజ్యములైనప్పటికీ ఈ అశ్చరములు నిలిచేవి కాదు ఆళ్ందారు చాలా కాలము రాజ్య పరిపాలన చేసిన తరువాత ఆ శ్రీరామమిశ్రుల యొక్క బోధ చేత ఆ చేరారట యామనుములు రాజ్యం వచ్చింది ఆ చదువుకునే సమయమునందు ఆ ఒక పెద్ద పండితుడు ఉన్నాడ చోళదేశము రాజు దగ్గర వారితో జయించేవాడు లేడు ఆ కారణం చేత పండితులు యావత్ కప్పములు కొడుతూ ఉన్నారు ఈ ఆరు వందలు యామనుగు చదువుకునే గురువు దగ్గరకు వచ్చారంటే కప్పం కట్టమని ఇక ఆయన పని ఉంది ఆ భార్య ప్రసవించింది పిల్లవానికి పిల్లవానికి అవుదము తెచ్చుకునే శక్తి కూడా లేదు అంత పండితుడైనా ఉన్నాడు ఏంటి స్వామి అన్నాడు యామనుగుని ఇట్లా వచ్చిందయా వాడి కప్పం కట్టాలి నేను రాజు రాజు దగ్గర ఉన్నాడు వాడు అంటే మీరు కప్పం కట్టు స్వామి అని ఎదా ఆయన చితి కించవతలు మారేశాడట అంటే పోయి చెప్పారు రాజుకి ఆ రోజు దగ్గర ఉన్న పండితుడికి చెబితే ఆయన్ని టీ సురమ్మన్నారు వచ్చారట వచ్చే వెళ్ళలా ఆ రాజపత్రిణి ఉంది ఆమె వైష్ణవి వీడేమో శైవుడు రాజేమో శైవుడు శివుడే పరాత్మరుడు రాజపత్రిణం ఉన్నదే ఆమె ఏమో వైష్ణవి అంటే సర్వేశ్వరుడు నారాయణుడి దైవం అనే యొక్క ఉద్దేశం కలదు ఆమె అందట నీవు ఆ ఆయన ఆయన రాధముని యొక్క కనుక తగినటువంటి జీంతో పంపు నీ నీ యొక్క కవి ఉన్నాడే పండితుడిని ఓడించితేస్తాడన్నట నా పండితుడిని ఓడించే వాడు జగత్తులో లేడే అందరూ కప్పుములు కొడుతూ ఉంటే అని ఓ పలకి పంపితే దాని మీద ఎక్కువచ్చాడు ఆడు అన్నారు వచ్చి ఆ దిగారట రాజు యొక్క అర్ధాసనం మీద కూర్చున్నా అయితే పన్ను వేసుకున్నారు రాజు రాజు పత్రి ఏమని నీ పండితుడు గెలిస్తే ఏం చేస్తావు నువ్వు చెప్పినట్టుగా ఆ వైష్ణవుడు గెలిస్తే నేను అర్థ మరి నీవేం చేస్తావన్నా అంట భార్యని నీ కుక్కలకు మాంసం వండి పెట్టి నృత్యమైన రాశితనం చేస్తానంది అదేమి నేను అది నాకేమి ఇష్టం లేదు నీ మెడలు లింగం గట్టి పోయితూ అన్న దానికన్నా ఇది గొప్పదట పండెం నీ మెడలో లింగం గట్టి వదిలిపెడతా దానికి ఒప్పుకోవాలి నీవు ఆ అట్టాగి ఓడిపోతే ఆ నా పండితుడికినకా వైష్ణముడు ఓడిపోతే అట్టాగి కట్టుకుంటా ఇద్దరు పండుగ వేసుకున్నారు వచ్చేశాడు ఆరు వచ్చారట రాజ్యసభ ఈ దేశం కప్పు కప్పు మొలగట్టడానికి వచ్చిన పండితులంతా గుర్తున్నారు ఇంత అసలు ఆలువందారు పొట్టట అందులోకి పద్దెనిమిది సంవత్సరం వయస్సు ఆకారు హస్త అన్నాడు ఈ పండితుడు అంటే పొట్టివాడువా అని అర్థం ఈయన ఏం చేశాడు తిప్పికొట్టాలి అకారో హ్రస్వ ఆకారు దీర్ఘాక్షర ఆకార తారతమ్య జ్ఞానస్తి మూర్ఖ అన్నట ఆ ఆకారం అంటే దీర్ఘాక్షరం అకారము కృత ఆకారో హ్రస్వ అంటావు అకారాకార భేదములు తెలియనటువంటి మూర్ఖువాణి అన్న సురభీతే అన్నట అంటే కనుతగవాణి చెప్పు కొట్టాలి ఆ కళ్ళు తెలుపు పసుపు కూడా తెలియదు నీకు ఆ కళ్ళు తెల్లగా ఉంటది ఉపమానంలో స్తోత్రం చేయటం మనం చూడకపోయినా ఆ దాన్ని శాస్త్రం చెబుతూ ఆ కళ్ళు తెలుపు ఉందని పీచె అంటావు పచ్చదనం ౌకిక జ్ఞానము లోక జ్ఞానం కూడా లేనటువంటి వాడు నీ అట మహాపండితుడు అయ్యా అన్నట అంటే నీకు తక్కువ మీమాంసమా ఆ దేని ఎందు ప్రవేశం ఉంది మేమాంస శాస్త్రములు చెబుతావా అంటే చరణకి ఆ రక్షోనీత సీతముఖ కమల సముల్లాసహేతోచేతో ఆ చెప్పమక్కమావసంసీసాయ్మాన్ ప్రతిపరము అన్నారట ఒకటే సమాధానం ఆ ఓహమీమాంసం కాదు ఒక తర్కం కాదు ఒక వ్యాకరణం కాదు ఇదేంతోనైనా సరే ఆ శీలా చిగురు టాగులతో సమానమైనటువంటి యొక్క పార్వతీదేవి పాదముల చేత పవిత్రమైన ఉపకంఠములు కలిగినటువంటి హిమాలయం మొదలుకొని ఆ రక్షోనీత సీతాముఖ కమల సముల్లాసహేతో చేతో ఆ సీతామహాదేవి యొక్క ముఖోల్లాసము కొనకై నిన్నంపబడిన సేతు వరకు ఆ చెప్పదీ సూర్యుడు ఉదయించే ఉదయాద్రి వదకుని అస్తాద్రి వదలకు ఆ తూర్పు ఆ దక్షిణము పడవట ఉత్తరము ఈ మధ్య భాగమునందు మాదృశోన్య నాతో సమారుడైనటువంటి పండితుణ్ణి నీవు ఎదుర్కోవలసింది ఆ జీ జయధ్వను చేశారు సభ యావత్ వాదమిచ్చాహివాదం చేస్తావా నీవు నేను వాదం చేస్తా అంటే సంవత్సరాలకు వచ్చి వీరు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు మూడే ప్రశ్నలు నువ్వు అడిగి అడుగో నీ సమాధానం చెబుతా లేదు నేను వేస్తా నువ్వు సమాధానం చెప్పు అంతే తేలిపోవాలి ఓ శవహాసంత చాలా బాగా ఉంది గుడే నివేయం అన్న ఈ బండితుడు రాజు ధర్మాత్ముడు రాజు భార్య పతివ్రత నీ తల్లి గుడ్దాలు కాదు ఈ ఛేదించాలి వీటిని ఛేదించటం అంటే కాదని చెప్పాలి రాజు ధర్మాత్ముడు అన్నాడు ధర్మాత్ముడు కాదనాలి రాజు భార్య పతివ్రత కాదు పతివ్రత అన్నాడు పతివ్రత కాదనాలి నీ తల్లి గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు కాదు గుడురాడు అని నిరూపించాలి ఏం చూస్తాడు అయిపోయింది ఏ ఊరికే చూస్తూ ఉన్నాట అయి వెళ్ళలో ఈ ఏమి చెప్పేవి కాదు పిచ్చి ప్రశ్నలు ఎట్లా కన్నించే ఖండించే కాదంటున్నాడే అతను వాళ్ళ కాకపోతే నేను ఖండిస్తాడండీ చెప్పమునో ఒక్క మాట అనమా కాదు కాదు కే అన్నాడు పండితులంతా ఏ బెల్లం గుడ్డ రాయల్లే ఇంకా వాడేంటి అన్నాళ్ళే చెప్పండి రాజు ధర్మాత్ముడు కాదయ్యా ధర్మము అధర్మములు నిరూపించేవి శాస్త్రములు అట్టాడు శాస్త్రములు చదివిన వాళ్ళు ఎవరు పండితులు పండితులకు వీడు కప్పములు తీసుకుంటున్నాడు ఏమవుతుంది జగత్తు ఏ చదివేవాడు ఉన్నాడు చదివిన వాడి దగ్గర కప్ప ఇంకా చదివేవాడు ఉంటాడా శాస్త్రములు చదవపోతే చెప్పేవాడు ఉండడు అజ్ఞానము లోకమే అవుతూ కాదు అంధకారమైపోవటమే ఆ ధర్మము శాస్త్రములే అంటాది శాస్త్రమును దూషించిన తర్వాత ఏమాస్తుంది అజ్ఞానం కనుక ధర్మాత్ముడు ఎట్లా అవుతాడు ధర్మాధర్మములు తెలిసి తెలియవు కనుక ధర్మాన్ని దూషించిన వాడు కనుక రాజు ధర్మాత్ముడు కాదు రాజు భార్యే పత్యవ్రత కాదు పత్యవ్రత ధర్మము సామాన్య ధర్మము ఆ విశేష ధర్మం గొప్పది ఆ విశేష ధర్మము సామాన్య ధర్మము సామాన్య ధర్మమైంటే భార్యే భర్తే దైవ అట్లా చేసిందా భక్తులను ఆశ్రయించిందా భర్తల వల్లే కాదు సర్వేశ్వరులైన శ్రీకృష్ణ స్వామి దూరము ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి ప్రార్థించింది బాగుపడదు ఈ యొక్క ధర్మము పది పదివ్రతలు విశేష ధర్మము సమస్తమైనటువంటి యొక్క జగత్తు వస్తువు కూడా ధృవీకరించి జగతాధారుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించు గొప్పది దీనికన్నా కనుక ఈ భర్తయ్య అడుగేట్ అడుగేట్లా ఈ శివుడు ఆడు వైష్ణవరాలు వైష్ణవి వైష్ణవ ధర్మాన్ని అవలంబించేది కనుక ఈ ధర్మం కన్నా అది గొప్పది కనుక ఆ సామాన్య ధర్మము విశేష ధర్మము విశేష ధర్మమును గొప్పగా అన్న వాళ్ళు ఆశ్రించ ఆశ్రయించారు ఆ కీర్తి మోక్షము వచ్చింది సామాన్య ధర్మం కన్నా గొప్పది ఈ ధర్మము కనుక రాదు భార్య పెద్ద వ్రత కాదు అందువల్ల దోషం లేదు సార్ రెండే గలదుగా కనుక నీ తల్లికి ఒక్కడి వే పుట్టావు మహానుభావుడివి ఆ పండితులకి అవత్తు కూడా తప్పములు చెల్లించవలసిందని వేధిస్తూ తింటూ ఉన్నావు అట్లాంటి వాడి ఒక్కడి వే గుట్టావు కనుక నువ్వు పుట్టినా పుట్టిన నీ తల్లి గుడ్డరాలి శవాసనాలు ఇక సభ గగ్గూలుగా తప్పట్లు తెచ్చేస్తూ ఉన్నారు అప్పుడు తెరకట్టు ఉందట తెర చాటనే ఉంది రాజుపత్ని ఆమె వచ్చి ఆడలందారి అని కౌరవించుకుందట యోమన మునుల్ని అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి యొక్క దైవస్వరూపుడు అని ఆ రాజ్యములో పడి చాలా కాలం పరిపాలించిన తరువాత నాధములు చెప్పాడు శిష్యుడైన పున్నరీకాక్షునికి నా మనవుడు రాజ్యంలో పడిపోతాడు ఆ ఈ యొక్క సర్వేశ్వరుని యొక్క ఆ మార్గాన్ని అనుసరించడానికి వీలుండ్యంలో పడి నీవు ఉద్ధరించవలసిందే చెప్పాడట ఆయన ఉండగా ఆయన పోతూ ఆ శిష్యుడికి ఆజ్ఞాపించాడు ఆయన ఉద్ధరించాడు ఆ చాలా కాలం ఆ శ్రీరామమిశ్రులు వెళ్ళటానికి కూడా మార్గం లేదట రాదు కాదు ఆరు మాసం నుంచి ఆట ఉచ్చేంత కూర వంట చేసి పెట్టమని ఒకనాడు వెళ్ళపోతే రోజు వేసే కూర అంటే అయ్యా ఒక ముసల వైష్ణవులు ఎత్తుకోవచ్చు ఓ నాడు నే తెప్పించటం కాదని ఆయన వచ్చి తీసుకురమ్మంటే ఆ రోజు వెళ్ళిన తర్వాత తీసుకువెళ్తే స్వామి ఏం కావాలి మీకు భూములు కావాలా ధనం కావాలా ధాన్యం కావాలా అంటే ఏమి అక్కర్లేదయ్యా మీ పెద్దలు సంపాదించినటువంటి యొక్క ధనం ఉన్నది మా దగ్గర ఉన్నది అది నీకు చూపించాలని ఉద్దేశంతో వచ్చానంటే అట్లాగే నీ భటుడు రానిట్లా ఆజ్ఞ వచ్చేసింది రోజు రెండు గంటలు ఆ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు చెప్పితే దీనికి ప్రతిపాద్యమైన వస్తువు ఎక్కడుందో చెప్పమన్నారట తీసుకెళ్ళి ఆ శ్రీరంగానికి తీసుకెళ్ళి ఆ రంగనాథ స్వామిని చూపించారు చూచి ఆనందించి ఎంతకాలము మొన్ను తిన్నా అని బాధపడ్డారట రాజ్య వైభవం యావత్తు ఆయనకు మొన్ను కాదొచ్చినాయి ఆ సర్వేశ్వరుని రంగనాథ స్వామి వారిని దర్శనం అయిన తర్వాత కనుక ఆ అన్నిటికన్నా గొప్పది సర్వేశ్వర అనుభవము శేషభూతులను జ్ఞానం ఉదయించి అనర్హార్ శేషభూతులై పరమభక్తి ఆవిర్భింపజేయు భగవత్ కటాక్ష యోగ్యత కలవారైడి ఆ ప్రకారంగా ఆ భగవత్ కటాక్షానికి పాత్రులయ్యారా గోపకాంతలు యావన్ మంది కూడా జాయ్ శ్రీమద్మ ఆదిత్యం ఎంత అంగిరంకు ఎల్ శాపే ఆడాది దివ్య తిరువడే శరణం శ్రీరంగనావ్యురువడే శరణం జై సీతారాం జై జయ సీతారా జై జయ సీతారామచంద్ర ప్రభో ఆచార్య దివ్య తిరుమణి గే శ రువిగే శరణం ఆండాళ్దివ్యరువణి శరణం శ్రీరంగనాథ దివ్య తిరువణి శరణం గోవిందర పద భుజమగ్నచేత్త మందానీతునితమంజుల్రవృజ్యాకం సమస్తమగదోదవధూత పాపం తం వేకటాఖ్య గురమాత్మని భావ సంసారపానలదగ్ధావా సమాగతక్య సజ్జ ి బోధా సేకహృష్టాస్తేంకటేసిఘ్రీ నారాయణాంగ్రి నవనీరజమర్దృంగం భక్తివ్రపతి సరసీచరరాజహంసం పౌరాణిక ప్రథమముద్దమతద్వబోధం శ్రీశ్రీనివాస గురు పుంగవమాశ్రయేహం శ్రీమద్ రామాయణాం స్వూపాయ మహాత్మనే రామ భక్తి ప్రభోదాయ కృష్ణదాసే నమ శ్రీ విష్ణు పాదసనసే చరన్ మిళిందండూషితృతి ముఖాగ్కిలైక శాస్త్రం వేదాంతతంత విపులా తరహస్ బోధం శ్రీ విష్ణు దాస గురుసేకర్రైహం శ్రీశైలేశయా పాత్రం దీభగ్యాతి గుణానవం యతీంగ ప్రవణం వందే రమ్య జామాత ముని లక్ష్మీనాథ సమారంభా నాదయా ముద్యమా స్మదాచార్యం వందే గురు పరంపరా మాతపిస్తనయూర్వే నియమే మదన్ వయన గురామం శ్రీమద్ిగలం ప్రణవామూర్ధన భూత సరస్చదాహ్వయ భట్నానాథ శ్రీభక్తి సాధకులసేకదయోగిహన్ భక్తాదిరేణు పరకాళయ్రాని ప్రణతోస్మిు యోనే మంచుత పదాబుజయుమరుక్మోహతస్తృణ జమీని స్మద్గురోద్ద్భవత సృదయ సింధో రామానుజన శరణం ప్రపద్యే పితామహ్యాపి పితామహాయ ప్రాచేత సాయ శ్రీ భాష గారుయ శ్రీశైల పూర్ణాయ నమో నమ గురుముఖమనధ వేదాన శేషాన్నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతుమరంగి రంగనాథస్క్షాద్జకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి తుంగనగిరితీ స్ప్తముద్భాజం పారాధ్యం స్వ శ్రుతి సదశరసిద్ధమ్యాపయంతీ స్వాచిష్టా స్రజ ని గోదా పుదుమై ఆండా అన్నవయల్ ఆ పన్ను తిరుపే పల్ పదయం ఇన్సాల్ పాడి నే పూమా చూడతా చోడి కొడుతు సురకుణయే తుల్ పాడిరి పల్వళాయ్ నాడినే వెంకటవై విడ నాం నా కడవాణమే నల్గూ మార్గజితింగ మది నైందేరాదు నేర్దీగు మిడు సల్వ చె కోర్మే కొమర ఏరా కన్నీ సోదయ సింగం మహద్దాల్ నారాయణనే నమకే పదై తరువా పని మయోపాయకు డలు పయ దుందమడి పాడిన్నో నాణి మెట్టం మలరి టు నా ముడోం తీ గురుణోర పీచయం కైకాటీ వాంగి ఉళిందమేపాడి నం పూచాతి నేరా ఆడిన తింగింగాడెల్ తింగు ేపు సేత ము పద్దీ వాంగా గుణం నరైకు వళ్ల్ పెను పశుకల్ నీగాల్వం నేల ఆ మిగి కొ పాజిల్ పయి ఆజిపోల్ మిన్న వలంపురి తాజా ముదై తరమసైపోల్ మార్గజ నిరాద మిదినోదెంబావై మాయనై మన్ను వడ మధు మైందనే తూయ పెరు నీరియమునైతు ఆయర మణివిడ ం దామోదరం తోమల దూమి వైనా పాడి మన సియన తోసాం చెప్పేదెంబా పుల్లం తిలింబిన కోళ్ళెంగిందవం కెట్ట ఎయములై నుడు కళ్ళ చకడు కళకజయ కాళూ వెళ్ళతరు తులమరా విళ్ళతుకుండు మునివరగం యోగం మెళ్ విడుందరింపు కుయో పెణే కాసం పరపల పక్క వాసన కుదల మ పడుతూ కేట్లేయో నయక పెన్ పిల్ల నారాయణ మూర్తి కేసమే పాడమూ నీ కెట్టే కిణతీయో దేశముడవేలు బాబా వెళ్ంద పోయి పోతు ఉన్న కోల్ వు నో కోలముడయా పవై ఎదుంద్ర పాడిపైం మావ్ పిల్లందా మల్లరై మాట్యం ేవన సేవి నారాయణేర తోమణి మాడ దితం విలక్కపం కమస తుల తులైల్ కణ వలరే మణికా తె మామీలై ఎదుపర మగత ఓమయో అందే చె అందయల్ మంతరపిన పలమో నవేంద్రేరం పోమనా మార్థమూ తో మాసార్ నాద తు ముతయిత్యనా వందండరుణాల్ బీ చందరణనం తోతు మునకే పెరుతుంద తిరమేలో ఆర్థమందు్ అరుంగళమే తేటమయ్వాడు తిరేల బాబాయ్ కటుకరు గణంగు సార్ కొత్త మంతా కోమలదం పర్కొడీ పుత్తరైపోదరా శోజిమాజల్ మొత్తం తిట్టేదే సల్వ పెట్టూకురంగు పరుళేల బావాంగ్ కనైదరు కను కిరంగి తుమలైవే ను ననై చోరం ననైదం సేరకు నల్వల్ తంగా పనితీన వాసల్ కడ పత్రింగ మన దుకూ నీవ్ తిరవ్ ఇల్ల పేరుం అనేది తారు మరేలు తెంబావా ైల్గ్గై కిల్ కళ కీత పాడిపోయ్ పిల్లలు ఎలా పాళంపు కాళ్ళి మియా మురంగిద్దు పుల్ సినోదరి కన్నినా కొళ్ళకు పళ్ళ కివే నాలు కళం తవ కలందే వంగ తోటత్వా చెంగిడు నీర్వ్ నెందాబల్ వూంబినే పని కూడా వెణవ తిరుకోడువారు మున్న నంగాయ ఎంగ ఎరుంద్ నాదావుడయ్ చెరేం తడక పంయ కన్నా పాడే ఎల్లే ఎలంగా ేర్మే నంగై మేర్ పోదరుగ్రే వల్ల కటురే వల్లే నేత వల్ల నీ పోదాయి వినకేరుడై ఎల్ పొందారో పోంధకు వల్లై కొ మాతారే మా వల్ల మాయన పాడేదెంబ నేందుడయ కోయల్ కాపనే కొడు తో తోరణ వాసల్ కాపనే మణికి